శ్రీగ్యో నమీ గణానాన్ గణపతివామహే ఉపమశ్రవస్తేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆమోదసాదనం శ్రీ మహాగణాధిపతివసార శంకరాచార్యమ్యమాం अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम ओं भद्रं कर्णे भीमदेवा भद्रम पश्ये माक्ष स्थिर सुषुवा दुंसनू यशेम देवितयु स्वस्ति न इंद्रो वृद्धश्रवा స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యోగిని స్వస్తినో బృహస్పతిర్ద్యాతు శాంతిశాంతిశాంతి ఆత్మసత్యానుబోధన సంకల్పయ अमनस्ता ग्राह्याद्रह आत्मसत्यानुोधेन अंटे शास्त्र अध्ययन चेसन तर अन अंटे अन देन शास्त्र अनतरमु శాస్త్రాధ్యయనం అంటే ఇండిపెండెంట్గా చేసేయటం అని కాదు గురు శాస్త్ర లేకపోతే శాస్త్ర ఆచార్య ఉపదేశం అనుసృత్య బోధేన తెలుసుకొనుట ఏమిటి తెలుసుకోవాలి ఆత్మ సత్యాను బోధేన ఆత్మచైతన్యము సత్యము ఇప్పుడు అధిభూతము ఆధ్యాత్మము అధ్యాత్మము అంటే ఈగో మైండ్ ఆర్గన్స్ సెన్సార్గన్స్ అండ్ ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్ బాడీ ఇది అధ్యాత్మం ఇది ఒక గ్రూప్ ఇది అధ్యాత్మం అధిభూతము అధిభూతము అంటే పంచభూతాలు పృథివీ అప్తేజో వాయువు ఆకాశ అధిదైవము అంటే అగ్ని వరుణ ఇంద్ర పృ దేవతలు అధిదైవం అధిదైవం మీరు ఎలా కావాలంటే అలా చెప్పచ్చు అగ్నేంద్ర వరుణ ఇది వైదిక కర్మకాండలో ఉండే నామిన్క్లేచరు మీరు పురాణిక్ లాంగ్వేజ్లోకి వచ్చినట్లయితే ఏ నామిన్క్లేచర్ మారుతుంది మీకు తెలియని నామిన్క్లేచర్ ఏం కాదు ఇది అధిదైవం ఈ మూడు కూడా ఈ అధ్యాత్మ అధిభూత అధిదైవము ఈ మూడు ఈ మూడు కూడా ఏది ఉంటే ఉన్నాయి ఏది లేకుంటే లేవు అని మీరు కనుక అన్వయం వ్యతిరేకాలు చూసినట్లయితే ఆత్మచైతన్యం ఉన్నందు మనస్సు యొక్క చలన ఉంటే ఉన్నాయి లేకపోతే లేదు కాబట్టి ఆత్మ మన సంకల్పయతే యదా మీరు సంకల్పించడం మానేస్తే అధ్యాత్మ అధిభూత అధిదైవములు అనేటువంటి ఆ విభాగం అంతా కూడా ఆ నానాత్మంతా కూడా విలీనమైపోతుంది ఉండనే ఉండదు సంకల్పించినప్పుడే ఉంటుంది ఏమండే ఎప్పుడైతే ఈ అధ్యాత్మ అధిభూత అధిదైవములు విలీనమయ్యాయో అప్పుడు ఉన్నది ఏమి అంటే ఆత్మ చైతన్యమే గలదు అది ఏ సత్యం అని మీరు తెలుసుకోవాలి ఆత్మ చైతన్యమునందు ఈ నానాత్మంతా కూడా సంకల్పరూపంగా దానికి అంతకంటే వేరే రూపమేం లేదు సంకల్ప రూపమే సినిమాకి మీరు సంకల్పం తప్ప ఇంకా వేరే రూపమేం లేదు రజ్జు సర్పానికి మీరు సర్పాన్ని సంకల్పించడం తప్ప దానికి వేరే రూపం ఏం లేదు సంకల్పము అనే పునాది మీద నెలకొని ఉంటుంది సంకల్పం మానేస్తే లేనేలేదు అది సో ఆత్మచైతన్యం మాత్రమే సత్యము అని మీరు గ్రహించాల్సి ఉంటుంది ఇప్పుడు మీ స్వరూపము మనస్సు కాదు అని తెలుసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనస్సు ఆందోళనగా ఉందనుకోండి మీరు ఆందోళనగా ఉన్నట్టు కాదు మనస్సు ఆందోళనగా ఉన్నట్టు ఇది ఎలాగంటే ఇప్పుడు నీరు నీటిలో చంద్రబింబము ప్రతిఫలించినప్పుడు నీరు కదిలితే ఆ బింబం కదులుతుంది ఆ బింబం కాదు ప్రతిబింబం నీరు మడిగా మురికిగా ఉంటే ఆ ప్రతిబింబం కూడా మురికిగా ఉన్నట్టు అనిపిస్తుంది డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ప్రతిబింబం యొక్క డల్నెస్ కానీ ప్రతిబింబం యొక్క చలనం కానీ అవి నీటిని బట్టి వచ్చే తప్ప వాస్తవంగా చంద్రుని ఎందు లేనేలేవు అదేవిధంగా మనస్సు ఆందోళన చెందినప్పుడు ఆత్మచైతన్యము ఆందోళన చెందినట్లు కాదు ఆ ఈగో మనస్సులో రిఫ్లెక్షన్ అది ఆందోళన పొందుతుంది తప్ప మీ స్వరూపంలో ఆందోళన లేదు కాబట్టి మైండ్కి ఎందుకు చలనం వచ్చింది నీటి కంటే ఏదో రాయో ఏదో వేస్తే చలనం వచ్చింది మైండ్కి చలనం ఎందుకు వచ్చింది మైండ్కి చలనం కామన్ అని బట్టి వస్తుంది కోరికని బట్టి కోరిక అంటే ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆల్సో చిన్న ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు వర్షం పడితే బాగుండు అనుకున్నారండి అది కూడా ఎక్స్పెక్టేషన్ దా దానివల్ల మైండ్ యొక్క చలనం వస్తుంది మంచి చెడు పాయింట్ కాదు ఏ ఎక్స్పెక్టేషన్ మీరు పెట్టుకున్నా ఆ కారణంగా మైండ్లో చలనం వస్తుంది ఏ ఎక్స్పెక్టేషను లేకుండా ఉన్నప్పుడు మీకు అసలు మైండ్ యొక్క చలనమే ఉండదు అప్పుడు మనస్సు యొక్క ఆందోళన అంటే ఏమిటో తెలియనే తెలియదు కాబట్టి మైండ్లో కామనల కారణంగా కామనల్ని బట్టి వచ్చేటువంటి భయాలు సో ఈ వాసనలన్నీ కలిపి మైండ్ని బాగా చలనం చేస్తూ ఉంటే ఆ మైండ్లో ఆ రిఫ్లెక్షన్ ఉన్న కారణంగా ఆ రిఫ్లెక్షన్ కూడా చలించి మనకు ఏమనిపిస్తుంది నేను ఆందోళనలో పడిపోయాను నేనేమో చాలా అల్లకల్లోలంగా ఉన్నాను అని అనిపిస్తుంది అది అలా అనిపించడానికి కారణం ఏమంటే కేవలము అధ్యాస మాత్రమే మనోధర్మాన్ని తన నెత్తిమీద వేసుకోవడం తప్ప ఇంకొకటి కాదు నీవు మనస్సు కాదు నీవు ఆత్మస్వరూపుడవు ఆత్మసత్యానుబోధేనా ఇప్పుడు ఇక్కడ నన్ను నేను ఆత్మస్వరూపంగా తెలుసుకోవాలి ప్రాక్టికల్గా కూడా ఎలా ఉండాలంటే మనస్సు యొక్క చలనం ఏదైతే ఉంటుందో మనస్సులో వాసనలు అలా ఉద్బుద్ధమవుతూ ఉంటాయి ఇప్పుడు చెరువు ఉందనుకోండి మురికి నీళ్ళు ఉన్న మురికి గుంట ఉందనుకోండి మురికి గుంటలో ఏమవుతుంది ఏ సడన్గా ఉండి ఉండి బుడబుడ బుడవలు వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయంటే అడుగున మట్టిలోంచి ఏదో గ్యాసెస్ ఉత్పన్నమయ్యి అలా పైకి వస్తూ ఆ మట్టిలో ఆర్గానిక్ మెటీరియల్ డికంపోజ్ అవుతూ ఉంటుంది అదేవిధంగా మన మనస్సు అనేది కూడా ఒక గుంట కిందే ఉంటుంది మురికి గుంటలాగే ఉంటుంది దాంట్లో వాసనలు అన్నీ ఉంటాయి ఈ వాసనలన్నీ అలా పైకొస్తూ ఉంటాయి మనస్సు చలనం వస్తూ ఉంటుంది మనం చేయాల్సింది ఏంటంటే మనస్సు గురించి విచారించాల్సిందేం లేదు దాన్ని చే దాని విషయంలో చేయాల్సిందేం లేదు జస్ట్ బీ అవేర్ మనస్సు ఎడలా సాక్షిగా ఉండుట మన వాచ్ చేస్తూ ఉండటం వాచ్ఫుల్నెస్ ఇట్ ఈస్ ఫన్ టు వాచ్ ద మైండ్ అనే అనే ప్రిన్సిపుల్ని జీవితంలో పట్టుకుని మనస్సునల్లా వాచ్ చేసుకోవడం మనస్సులో కోరిక పుట్టిందనుకోండి వాచ్ చేయాలి అంతేగాని వెంటనే ఆ కోరికని తీర్చుకుంటుకు పరుగులు ఎత్తకూడదు మనస్సులో కోపం వచ్చిందనుకోండి వాచ్ చేయాలి అంతేగాని వెంటనే టెలిఫోన్ చేసి అవతల వాడిని తిట్టకూడదు సో మనస్సులో ఏదైనా లోభం వచ్చిందనుకోండి వాచ్ చేయాలి అంతేగాని ఆ లోభానికి కార్యరూపాన్ని ఇవ్వకూడదు అలా ఎప్పుడైతే మీరు కార్యరూపాన్ని ఆ వాసనని వాసన సంకల్పం అవుతుంది సంకల్పాన్ని మీరు కార్యరూపంలో పెట్టినప్పుడు ఆ వాసన మరింత దృఢమవుతుంది కొత్త కొత్త వాసనలు కూడా పుట్టుకొస్తాయి అలా చేయకూడదు సో అసంగంగా ఉండాలి మనస్సు యొక్క చలనము ఎడల అసంగంగా ఉండాలి తర్వాత మనస్సు ఏం చేస్తుందంటే మీరు అసంగంగా సాక్షిగా ఉండే అవకాశం మీకు ఇవ్వకుండగా మీకు ఆ స్థితి నుంచి మిమ్మల్ని కింద కూలద్రోసి లాక్కుపోతూ ఉంటుంది మీరు అసంగంగా ఉండాలని అనుకుంటారు వారనిమిషం అసంగంగా ఉంటారు ఇంతట్లోకి తాదాత్మ్యాన్ని చెంది దాంతోపాటుగా మీరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు అలా అవ్వకుండగా ఉండాలి కాబట్టి సావధానంగా ఉండాలి అలర్ట్గా ఉండాలి అసంగంగా ఉండాలి వాచ్ఫుల్గా అలా మనస్సుని పరిశీలించే దృష్టికోణంలో ఉండాలి సాక్షి ఉండాలి అలా చేసినట్లయితే ఇప్పటికిప్పుడు మీ మీరు అలాగ కొంతకాలం అభ్యాసం చేసినట్లయితే మీకు తెలిసిపోతుంది ఏమని నేను అసంగుడను అని అర్థమైపోతుంది మనస్సు యొక్క తోటి నేను ఇన్వాల్వ్మెంట్ ఉన్నవాడను కాను అని అర్థమైపోతుంది మనస్సు నిర్మాణం చేసేటువంటి ప్రపంచం ఏదైతే ఉంటుందో మనస్సు కదిలి కదిలి కదిలి ఓ జగత్తును నిర్మాణం చేసి పెడుతుంది జస్ట్ బై ఇట్స్ ఓన్ మూమెంట్ ఇప్పుడు పాముని నిర్మాణం చేసిందా లేదా అక్కడ లేని పాముని కదలిక ద్వారా నిర్మాణం చేసింది లేని శత్రువుని కదలిక ద్వారా నిర్మాణం చేస్తుంది లేని మిత్రుణ్ణి కదలిక ద్వారా మిత్రా శత్రువు అనే ద్వంద్వాన్ని నిర్మాణం చేస్తుంది సుఖ దుఃఖానే ద్వంద్వాన్ని నిర్మాణం చేస్తుంది సో నిర్మాణం చేసిందా లేదా మైండ్ కదిలి కదిలి కదిలి ఇంతటి జగత్తును నిర్మాణం చేస్తూ ఉంటుంది ఆ దాని విషయం దాంట్లో మీరు ఇన్వాల్వ్ కానంత వరకు యు ఆర్ సేఫ్ కాబట్టి ఆ సాక్షిత్వం వాచ్ఫుల్నెస్ అనిన్వాల్వ్డ్ అసంగత్వము ఇది నా యథార్థస్వరూపము అని తెలుసుకోవాలి ఆత్మ సత్యానుబోధేన ఎప్పుడూ కూడా దీంట్లో ఇట్ వర్క్స్ బోత్ వేస్ అంటే ఆత్మ చైతన్యమే సత్యము అని తెలుసుకోవడం వల్ల మనస్సు యొక్క ఇబ్బంది తగ్గుతుంది మనస్సు కొంత దారిలోకి వస్తుంది మీరు పని కట్టుకుని మనస్సుని దారిలో పెట్టుట ఆత్మయే సత్యము అని తెలుస్తుంది సో ఇట్ వర్క్స్ బోత్ వేస్ దాంట్లో ఎక్కడ మొదలు పెట్టాలని మనం అటువంటి ప్రశ్న వేయకూడదు అన్యోన్యాశ్రయంలో పడిపోకూడదు ఎక్కడో ఒకటి మొదలుపెట్టడం సో ఆ విధంగా తర్వాత ఆ జీవితం ఎలాగానే జీవితం అనేది ఒకటి కదా మనస్సుతో సంకల్పం చేకల్పయతే కదా సంకల్పం చేయడం మానేస్తే ఇప్పుడు మీరు సంకల్పం చేస్తే కానీ మాట కూడా మాట్లాడాలి రామాణాలు అనుకోండి సంకల్పం చేయాలి ఎవరినైనా అలా వెళ్తున్నవాడిని పిలవాలనుకోండి ఎవరు ఆయన పిలవాలనుకోండి సంకల్పం ఉంటుంది వెనకాల మొత్తం ప్రతి యాక్షను కూడా సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది భోజనం చేయాలంటే సంకల్పం ఉండాలి పాఠం చెప్పాలంటే సంకల్పం ఉండాలి మరి నా సంకల్ప అయితే సంకల్పం చేయకపోతే జీవితం ఎలాగా అంటే చూడండి ఒక జీవికను బ్రతుకుదెరువు అంటారు జీవిక సంస్కృతంలో వృత్తి అనే పదవు వృత్తి అంటే బ్రతుకుదెరువు ఏదో బతకాలి బతకాలి కాబట్టి దానికోసం మైండ్ని వాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి యూస్ ది మైండ్ బ్రతుకుదెరువుకి కావలసిన మేరకు మనస్సుని యూజ్ చేయాలి అంతకంటే ఎక్కువ యూస్ చేస్తే మీరు సంసారంలో పడిపోతున్నట్టే అయిపోతుంది కాబట్టి బ్రతుకుదెరువుకి మనస్సును యూజ్ చేయాలి అప్పుడు మనస్సు కొంత అధికమైన చలనంలో ఉంటుంది కొంత కొంత ఎడ్యుకేటెడ్గానే ఉంటుంది తర్వాత శ్రవణ మననాలకు వస్తారు శ్రవణానికి వస్తారు ఇంటికి వెళ్ళి ఏదైనా పుస్తకాన్ని వేదాంత గ్రంథాన్ని అధ్యయనం చేస్తారు ఆ సందర్భంలో సంకల్పాన్ని వాడాలి కదా మరి అంటే అప్పుడు మనస్సు సాత్విక స్థితిలో ఉంటుంది చాలా స్లో మూవ్మెంట్లో ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది గాలి తగ్గిపోయిన తర్వాత నీరు ఎలా అయితే కామ్గా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా సంకల్పం ఉంటుంది కానీ ఆ సంకల్పము స్లో మోషన్లో ఉంటుంది కాబట్టి అది మీకు ఇబ్బంది కలిగించదు కాబట్టి జీవిక కోసం రజోగుణ ప్రధానమైన మనస్సు యొక్క చలనాన్ని స్వీకరించటం తప్పదు తప్పు కాదు శ్రవణ మననాలప్పుడు సాత్విక మానసిక చలనము అవసరం అది ఉంటుంది తప్పు కాదు అవసరం కూడా అంతకు మించి సంసారంలో తీవ్రంగా ఇన్వాల్వ్ అయిపోయి మనస్సు యొక్క ఆందోళనని అలజడని అధికాధికంగా పెంచుకుంటూ కూర్చున్నట్లయితే ఆత్మసత్యానుబోధేనా అనేటువంటి మాట అనుభవానికి రాదు దానివల్ల ఏమవుతుందంటే తన స్వరూపం చుట్టూ తానే ఒక గోడను నిర్మాణం చేసుకున్నట్టు అయిపోతుంది అల్టిమేట్గా మనస్సుకి అతీతంగా ఆత్మస్వరూపాన్ని వీడు చేరుకోవాల్సి ఉంటుంది అది సాధ్యం కాకుండా అయిపోతుంది కాబట్టి మైండ్ని ఇంతమటుకు అంటే జీవిక కోసం మనస్సును వాడుకుంటాం ఒక పనిముట్టుగా శ్రవణం అన్నప్పుడు మైండ్ను స్లో మోషన్లో ఉంటుంది ఆటోమేటిక్గా అవుతుంది అలాగా మీరు కొంచెం శ్రద్ధతో శ్రవణం చేసినట్లయితే నిరంతరంగా శ్రవణం చేసినట్లయితే ఆటోమేటిక్గా సాత్విక స్థితిలోనే ఉంటుంది బట్ టు దట్ ఎక్స్టెంట్ మనం మనస్సును వాడుకుంటున్నాము ఇంతకు మించి మనస్సుని ఉపయోగించి సంసారంలో బాగా సంకల్పాలను అధికంగా పెంచుకోవటం వల్ల అంటే అర్థం దీన్నే ఏమంటారంటే జంజాటం పెంచేసుకోవటం తన చుట్టూ సంసారాన్ని పెంచేసుకోవటం సంసారంలో ఇన్వాల్వ్మెంట్ని అధికాధికంగా పెంచుకోవటం దానివలన మీ స్వరూపాన్ని మీరే కప్పిపుచ్చుకుంటున్నట్టు అవుతుంది ఎవరికి వాళ్ళే హాని చేసుకుంటున్నట్టు అవుతుంది కాబట్టి ఆత్మసత్యానుబోధైన నా సంకల్పయతే యద ఆ సంకల్పము మూమెంట్ ఆఫ్ మైండ్ మీద ఒక అథారిటీని మనం సంపాదించుకోవాల్సి ఉంటుంది భాష్యం చూస్తూ ఉన్నట్టున్నాము కథం పునరమని భావతి ఉచ్యతే ఆత్మైవ సత్య ఆత్మ సత్యం మృత్తికావత్ ఆచార్మ్మణం వికారో నామేయం మృత్తికేత్యవ సత్యం ఇది శ్రుతే అంతవరకు వచ్చింది తర్వాత తస్ శాస్త్రాపదేశమనూ అవబోధ ఆత్మసత్యానుబోధ అది ఇప్పుడు ఆత్మ ఆత్మచైతన్యం మాత్రమే సత్యము అని అవబోధ అవబోధ అవగతి అంటే సాక్షాత్కారము అని అర్థం గురిగా ఉపన్యాసం చెప్పేమో వినేమో అని తను అలా ధ్యానంలో ఉండి ఆ ఆత్మచైతన్యము మనస్సు యొక్క చలనంతో సంబంధం లేకుండగా నా యొక్క సచిద్పంగా నిలిచి ఉండుట అది యథార్థము అని శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆచార్య ఉపదేశం రూపంగా దాన్ని అనుభవంలోకి కూడా ధ్యానం చేస్తూ అభ్యాసం చేత అనుభవంలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది దాన్ని ఆత్మసత్యానుబోధ సో సాక్షాత్కారము ఇప్పుడు దీంట్లో మీకు జగత్తు యొక్క నిరాకరణ ఎలాగా ఉంటుంది ఎందుకంటే మీరు సంకల్పించినప్పుడే జగత్తు ఉంటుంది సంకల్పించకపోతే జగత్తు ఉండదు ఇప్పుడు శత్రుమిత్ర భావాన్ని ఒక వాసన యొక్క బలం చేత వీడు శత్రువు వీడు మిత్రుడు అని మీరు ఎప్పుడైతే సంకల్పించారో ఆ శత్రుమిత్రులతోటి ఆ ద్వంద్వముతో కూడిన జగత్తు మీకు సాక్షాత్ మీకు అనుభవానికి వాస్తవంలో ఆ జగత్తు లేదు అది అది యథార్థంగా ఉన్నది కాదు మనస్సు యొక్క చలనం చేత అలా భాషిస్తుంది ఆ చైతన్యాకాశంలో మీరు సంకల్పించడం మానేయగానే పోతుంది మళ్ళా కానీ అదే యథార్థం అనే భ్రమ కలుగుతుంది కాబట్టి ఆ యొక్క సం సంకల్పాలని బాగా తగ్గించుకుని దాన్నే వైరాగ్యము అంటారు వైరాగ్యము అంటే ఫిజికల్గా చేయాల్సిందే ఉండదు చిత్త త్యాగ ఏవో సంసార త్యాగ చిత్తంలో సంకల్పరూపంగా పాదుకుపోయి ఉన్నటువంటి సంసార వాసనలను క్రమక్రమంగా విడిచిపెట్టుట దాని పేరే వైరాగ్యము అని పేరు వాసనా త్యాగమే తప్ప ఇంట్లో ఫిజికల్గా త్యాగం చేయాల్సిందే ఉంది ఇప్పుడు మీకు దీన్ని కేవలము లౌకిక జీవనానికి మాత్రమే కాకుండా మీకు కర్మా ఉపాసనల యొక్క జీవనానికి కూడా దీన్ని అన్వయిస్తారు అలాగా ఆచార్యులు అలా చెప్తారు కూడా ఇప్పుడు స్వర్గం ఉంది మీరు సంకల్పిస్తే స్వర్గం ఉంది సంకల్పించకపోతే ఏమైంది స్వర్గం లేనే లేదు ఇప్పుడు ఇది ఉంటుందంటే మీరు రెలిజియన్ దగ్గరికి వెళ్తారు ఆ రెలిజియన్ ఏం చేస్తుందంటే కొన్ని సందర్భాల్లో మీకు అంతవరకు లేని ఒక భయాన్ని మీకు వాడు జత చేస్తాడు శని అని పెడతాడు నీకు శని ఉన్నది అంటే శని నాకుండడం ఏమిటి ఉంది శని అక్కడ శని చుట్టూ తిరుగుతున్నాడు సూర్యుడు నాకుండడం ఏమిటి ఉన్న శని నాకు మాత్రమే ఉందంటాడు పైగా నల్ల చొక్కా ఒకటి వేసుకుంటాడు ఎందుకు వాడు నల్ల తొక్క ఎందుకు వేసుకున్నట్టు వీటంటే శని నల్లగా ఉంది శని నల్లగా ఉండడం ఏంటంటే వీడి తలకాయి వీడి తలకాయి నల్లగా ఉంది శని నల్లగా ఉండడం ఏమిటి శనికి హనుమంతుడికి కాంబినేషన్ ఏమిటి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ కాంబినేషన్ కవచం ఇటువైపు ఏమో బొమ్మ బురుసు ఇటువైపు శని అటువైపు హనుమంతుడు అది మెల్ల వేసేసుకుంటే ఇంకా మీ కోరికలన్నీ తీరిపోతాయి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ సో సంకల్పము చేతనే మీరు స్వర్గాన్ని నిర్మాణం చేశారు సంకల్పం చేయకపోతే స్వర్గం విలీనం ఇప్పుడు స్వర్గ సంకల్పం సత్యమా లేకపోతే అది విలీనమైపోయిన ఆత్మచైతన్యం సత్యమా ఆత్మచైతన్యమే సత్యం ఆత్మ సత్యానుబోధైన నా సంకల్ప వైకుంఠం వైకుంఠాన్ని మీరు నెగేట్ చేయండి యు నెగేటెడ్ హౌ టు నెగేట్ ఇప్పుడు వైకుంఠం మీద రాళ్ళు వేస్తారా అలాగేం కాదు జస్ట్ సంకల్పించడం మానేస్తే అయిపోయాయి కైలాసం రోంట్ డూ అనే సంకల్ప ఆత్మ కాశీపంచకం చదివేరు కదా మీరు చదివేరా లేదా కాశీపంచకం కైలాసం ఎక్కడుంది ఇక్కడే ఉంది కైలాసం వైకుంఠం అంటే ఇదే వైకుంఠం ఇప్పుడు విగతా కుంఠ కుంఠ లేదు ఇప్పుడు కళ్ళు తెరిచారు అనుకోండి మీకు రూపజ్ఞానం కలిగే తీరుతుంది మీరు ఏమైనా యూనివర్సిటీకి వెళ్ళిన వాళ్ళకే రూపజ్ఞానం కలుగుతుందా అదేమీ లేదు చెవి శబ్దజ్ఞానం కలిగే తీరుతుంది వాడికి అర్థం తెలియడము మాండమో అది వేరే సంగతి అర్థం తెలియడం అంటే ఆత్మ అన్నాం ఆత్మ అంటే అర్థం తెలిసిన వాడికి ఎంత తెలిసింది తెలియని వాడికి ఏం తెలియలేదు కాబట్టి ఈ అర్థం తెలియడం అనే మాట అలాంటి బట్టి శబ్దజ్ఞానం కలిగిందా లేదా లేకపోతే ఫెయిల్ అయిందా ఫెయిల్ అవడం అనేది ఉందా లేదు దెర్ ఇస్ నో ఫెయిల్ ఆత్మ చైతన్యము ఒక విషయాన్ని శబ్దం కానీ స్పర్శ కానీ రూపం కానీ దాన్ని ప్రకాశింపజేయకుండా ఉంది ఫెయిల్ అయిపోయింది అనే మాట లేదు నో సచ్ థింగ్ అది వికుంఠ అదే ఆత్మచైతన్యం వికుంఠ ఏమో వైకుంఠ కాబట్టి ఆత్మచైతన్యమే ఆత్మయే సత్యం ఆత్మరూపంగా కైలాసం సత్యం అవుతుంది ఆత్మ కంటే భిన్నంగా అనాత్మరూపమైన కైలాసం సంకల్పమాత్రంగానే ఉంటుంది మిథ్యారూపంగా ఉంటుంది తప్ప సత్యంగానే కాదు మా మిథ్యలో కైలాసం వైకుంఠం కూడా వెళ్ళిపోతాయండి వాటిని కూడా అలా ప్రేమగా అట్టబెడతామని మీరు అనుకోదు ఉపదేశ సహస్రంలో శంకరులు శంకరులు ఈయన ఇట్ సోన్ వర్డ్స్ నెగెక్ట్ చేసి పెట్టారు లేదాంతటి ఎండింగ్లో కూడా కాబట్టి ఇప్పుడు మీరు స్వర్గాన్ని సంకల్పించారనుకోండి వెళ్ళి కర్మ చేయాల్సి ఉంటుంది జ్యోతిష్ణోమం చేయాలి వైకుంఠాన్ని సంకల్పించారనుకోండి ఉపాసన చేయాలి నువ్వు ఆత్మసత్య ఆత్మేనని తెలుసుకుంటే కర్మా ఉపాసనాన్ని దాంట్లోనే విలేనుకో కాబట్టి ఆ విధంగా ఆత్మసత్యాన్ని తెలుసుకుని ఆ అమనీభావ స్థితిని చేరుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ ఆనందగిరి ఏదో కొంత చెప్పాను సంకల్పము సంకల్ప్యం మీద ఆధారపడి ఉంటుంది సంకల్ప్యం ఉంటే అంటే సంకల్పించబడేది సంకల్పానికి విషయం ఒకటి ఉంటుంది కదా విషయాన్ని లేకపోతే సంకల్పం ఉండదు ఇది మొన్న మీకు నేను ప్రాక్టికల్గా చెప్పాను శబ్దస్పర్శ రూపరస గంధములు సుఖ దుఃఖములు ఈ ఏడు లేకుండా చూసుకోండి మనస్సులో అప్పుడు మనస్సు ఏమవుతుంది సంకల్పం ఎందుకంటే సంకల్ప్యాన్ని తీసేస్తే సంకల్పం లేకుండా పోతుంది మరో ఉపాయం కూడా చెప్పాను ఎలాగంటే పదము వద్దు పదములు ఉండకుండా చూసుకోండి నామ ఏ లాంగ్వేజ్ వద్దు దర్ ఈజ్ నో లాంగ్వేజ్ ఉంది మాయ లాంగ్వేజ్ అంటే వర్డ్స్ రూపంగా ఉంటుంది కదా నో వర్డ్స్ నో లాంగ్వేజ్ ఉంది మాయ ఎప్పుడైతే లాంగ్వేజ్ లేదో ఇంకా సంకల్పం ఉండదు ఆ విధంగా ఎప్పుడైతే మనస్సు యొక్క స్ఫురణము అంటే మనస్సు యొక్క చలనము ఆగిపోతుందో అప్పుడు మీకు స్పష్టంగా మనస్సు అనేది వేరే ఏమీ లేదు ఈ ఆత్మ చైతన్యము ఆకాశంలో వచ్చే కదలిక విశాలమైన ఆకాశంలో మేఘం వచ్చినట్టుగా ఈ చిదాకాశంలో వచ్చినటువంటి చలనమే మనస్సు అంతకంటే ఏమీ లేదు అది మిథ్యా అది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఆత్మసత్యాను బోధేన కాబట్టి ఇప్పుడు ఒక సంకల్పం వచ్చింది ఆ సంకల్పంలో ఘట సంకల్పం చేశారు ఘట సంకల్పంలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి నామరూపాంశము రెండు బోధ అనే అంశం బోధ అంటే ఘట జ్ఞానాంశం ఉన్నది కదా ఘట జ్ఞానాంశం లేకుండా ఘట జ్ఞానం కలగదు ఈ ఇప్పుడు ఇప్పుడు తరంగము అనగానే తరంగంలో దాని యొక్క ఎత్తు వేవ్ లెంగ్తు తరంగ దైర్ఘ్యము ఈ అంశాలు ఉంటాయి నామరూపానికి సంబంధించిన అంశాలు నీరు అన్నది దాని తత్వానికి సంబంధించిన అంశం అదేవిధంగా ఘట సంకల్పంలో ఘటనామరూపాలుంటాయి ఘటనామరూపాలయందు అనుస్యూతమై ఏముంటుంది చైతన్యం ఉంటుంది ఎరుక ఉంటుంది పోయి ఘట సంకల్పం పోయి పఠ సంకల్పం వచ్చింది ఇప్పుడేముంటుంది ఘటనామరూపాలు రిప్లేస్ అయిపోయాయి వాటిని ఆదేశం అయిపోయింది అవి వాటిని తోసేసి వాటి స్థానంలో పటనామరూపాలు వచ్చాయి కానీ పటనామరూపముల యందు కూడా అనుస్యూతమై చైతన్యం ఉంటుంది కాబట్టి సంకల్పం ఉన్నప్పుడు కూడా సం నామరూపముల యందు అనుస్యూతంగా చైతన్యమే ఉంటుంది అందుకోసం వాచారం మనో వికారో నామధేయంలోనికి వచ్చేసాను ఆయన మృత్తికావత్ అంటే మృత్తికలాగా సంకల్పంలో చైతన్యము ఘట శరావాదులయందు శరావము అంటే మూత సో మట్టితో చేసినటువంటి బాణలు కొండలు మూతలు మూకుడు మూకుడు వీటి ఎందు మట్టి అనుసూతమైనట్టుగా మట్టియే సత్యము ఇవన్నీ నామరూపాలు మీరు మూకుడు అన్నప్పుడు ఏమిటండి అది మట్టి కొండ అంటే ఏమిటండి మట్టి బాణంటే ఏమిటండి మట్టి కొండ బాన కాదు బాన కొండ కాదు కానీ రెండింట్లో ఒకే మట్టి ఉన్నది కాబట్టి అదేవిధంగా ఘటపటాది సకల సంకల్పముల ఎందు ఒకే ఆత్మ చైతన్యం అనుసూతమవుతోంది అని తెలుసుకోవాలి ఆత్మసత్యానుబోధేన శత్రువు అన్నారనుకోండి ఎవడి మిత్రుడు శత్రువు ఎవరి మిత్రుడు నేను మనస్సులో సంకల్పించాను మిత్రుడు ఆ మిత్రుడు ఆత్మ చైతన్యమే మిత్రుడి రూపంగా భాషించింది శత్రువు మళ్ళీ ఆత్మచైతన్యమే శత్రువు రూపంగా భాషించింది ఆ విధంగా చూసినట్లయితే మీకు శత్రుమిత్ర భావం పోయి దాని స్థానంలో ఆత్మచైతన్యరూపంగా నిలిచి ఉండుతా నిర్మాణం అవుతుంది సర్వత్రా అంతే మానావమానాల విషయంలో కూడా అలాగే మనం చూడాలి సాధారణంగా మానావమానములు జగత్తంతా ద్వంద్వాల కింద ఉంటుంది నేనేవో కొన్ని ద్వంద్వాల లేవనెత్తి పాఠం కింద చెప్తున్నాను మిగతా ద్వంద్వాల ఎవరికి వాళ్ళు చూసుకోవాలి మానావమానాల విషయంలో మనం చాలా ఆ పట్టుదలతో ఉంటాం మనకి మానమే ఉండాలి అవమానం ఉండకూడదు అయితే పాఠం చెప్పేప్పుడు కూడా మాన అవమాన యోస్తుల్య ఇలాంటి పాఠాలు ఉంటాయి అవి కూడా చెప్పేస్తాం పాఠం చెప్పేస్తే అబ్బా పాఠం బాగా చెప్పారండి అంటారు అంటే అది మానవ అది ఉల్లాసంగా ఉంటుంది ఏమండి ఒకప్పుడు ఎవడో ఏం చేస్తాడు ఏమే అనకుండా లేచక్కకపోతే బాగా చెప్పారంట ప్రెషర్ ఉంటుంది వాడి చేత వాడు బాగా చెప్పాడు అనాలనే ఆకాంక్ష ఉంటుంది పాఠం ఎలా ఉందంటే ఆ ఉందిలేండి అవమానం లేకపోతే ఏదో తలుపి ఇంకోటితో చెప్తాడు ఆ పాఠం నాకు నచ్చలేదు అదే అవమానం ఒకసారి నేను పాఠం చెప్పా వారం రోజులు పాఠం చెప్తాను పాఠం చెప్తే అందరూ కూడా వారం రోజులు అంటే రిట్రీట్లో బా చాలా బాగుంది మేము ఇది నేర్చుకున్నాం అది నేర్చుకున్నామని చెప్పేసి పాపం చాలా ప్రశంస ప్రశంసల జల్లు కురిపించారు మంచిది సంతోషం వెరీ హ్యాపీ అయితే ఒక అమ్మగారు ఒక నోట్ సత్సంగంలో నోట్ రాశారు కింద సంతకం పెట్టక్కర్లేదు అనానిమస్గా ఇవ్వచ్చు నోట్ రాశారు మీరు వారం రోజుల్లో చెప్పింది నాకు ఒక్క మొక్క అర్థం కాలేదు అనిపిస్తే నాకు విసిగెత్తింది అని రాశారు సరే నేను నోటు చదివా చదివి ఏదో సమాధానం చెప్పాను ఆ సందర్భానికి తగ్గట్టుగా నేను మళ్ళీ ఇంకోసారి రండి నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను కొంచెం సబ్జెక్టు కఠిన పంచదశ ఏదో పాఠం పంచదశ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది పురాణానికి అలవాటు పడ్డవాడికి పంచదశ పాఠం చెప్తాం నా తరఫు నుంచి నాకుండి డిఫెన్స్ నాకు ఇప్పుడు పురాణ కాలక్షేపానికి అలవాటు పడి ఉంటారు జనాలు స్పి కొంత స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్కి బాగా అలవాటు పడి ఉంటారు ఏదో సినిమాకి వెళ్ళే బదులు ఇటు వేదాంత క్లాసుకు వస్తారు అలాగా కొ అదో రకం సంస్కారాన్ని వచ్చినందుకు సంతోషం కానీ పంచదశి పాఠం నాటక దీప ప్రకరణం ఆత్మ ఇదంతా ఈ గోళంధా విసుగెత్తింది ఆమెకి ఆ మాట పాపం ఉండబట్టలేక రాశారు సరే నేను మళ్ళీసారి ఇంకోసారి ప్రయత్నం చేస్తానమ్మా మీరు మళ్ళీ దయచేయండి అని ఏదో చెప్పాను అప్పుడు నన్ను నాలో నేను చూసుకున్నాను ఇది అవమానం హౌ కుడ్ వీ రిసీవ్ ఇట్ మనస్సు అది అహంకారం వచ్చిందా క్లేషం కలిగిందా ఇదే దీన్నే అలర్ట్నెస్ అంట ఈ సావధానత ఉందా తర్వాత నేను గమనించింది ఏమిటంటే ఈ అవమానం వల్ల అవమానం కింద మనస్సు ఈగో అవమానం ఉంటుంది ఈగో ఎందుకంటే వారం రోజులు కష్టపడి పాఠం చెప్తారు మీరు ఏమీ అపేక్ష ఉండదు ప్రేమతో చెప్తారు అప్పుడు ఇలాంటి పుల్ల ఎవడో వేస్తాడు దాంతో మనస్సుకి క్లేశం అనిపిస్తుంది అవమానం అని హౌ కుడ్ యూ హ్యాండిల్ ఇట్ అప్పుడు దాంట్లో రెండు రకాలు ఒకటి అవమానం అనే భావన గట్టిగా కలిగి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఒకటి అది సాధన దిశ సాధనా దిశ సాధకావస్థ అనమాట అది తర్వాత అసలు అవమానం భావనే కలగదు చిరునవ్వు కలుగుతుంది హే హే అనిపిస్తున్నా అది కొంచెం పరిణతి చెందిన దశ తర్వాత ఇంకొకటి మంచిది భగవంతుడు మనం అహంకరించకుండగా ఒక మంచి జోల్ట్ ఒకటి ఇచ్చాడు వీ నీడ్ దిస్ జోల్ట్ వెల్కమ్ ఆ మాట రాసిన వారు ఆ విధంగా మన అవమానం చేసిన వారు మనకు ఎంతో మహోపకారాన్ని చేశారు అని అనిపిస్తుంది దట్ ఈస్ ది ట్రూత్ ఆల్సో మన మనస్సు యొక్క స్థితిగతుల్ని అసెస్ చేసుకునే ఒక అవకాశాన్ని మనకి ఇచ్చారు కదా అందరూ ప్రశంసలే కురిపిస్తే మనకి మన మనసు ఎలా ఉందో మనకి తెలిసే ఛాన్సే ఉండదు ఇది బాగుంది ఇది కాబట్టి ఈ విధంగా అప్పుడప్పుడు మనకి జోల్టిచ్చి వాడు ఉన్నాడు చూసారా వాడు మనకి మహోపకారం చేస్తున్నాడు తెలియ తెలుసో తెలియకో దిస్ ఈజ్ లై వండర్ఫుల్ అని ఆ విధంగా మీరు తెలుసుకోగలిగితే అక్కడ ద్వంద్వానికి తావేలేదు కాబట్టి మానవమానయోహ తుల్య అన్నది అదేమీ సామాన్యమైన మాట కాదు అది అది చాలా లోతైన అనుభవానికి చెందిన విషయం శ్రీకృష్ణుడు ఆ మాట చెప్పాడంటే ఆయన అనుభవం నుంచి చెప్పాడు శ్రీకృష్ణుడి గీతలో ఏది చెప్పినా అనుభవం నుంచే చెప్పాడు ఆయన అందరూ అవమానం చేసినప్పుడు చిరునవ్వులు అవుతూ ఆయన పక్కకి తప్పుకున్నాడు అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి సో శిశుపాలుడు తిట్టుతో ఉంటే వీళ్ళ ముఖాలని ఎర్రగా కందగడ్డల్లా కత్తులు గదలు తీసేశారు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి సపోర్టర్స్ ఆయన చిరునవ్వు మాత్రం ముఖం మీద చెరగలేదు అలా ఉండండి అని వాళ్ళని వారించాడు ఆయన వారించకపోతే వీళ్ళందరూ వెళ్ళి శిశుపాలుడి మీద పడి వాడిని అక్కడికక్కడ మొత్తి చంపేసి కానీ వారించాడు సో ఈ విధంగా ఆత్మసత్యానుబోధ మనస్సు యొక్క చలనాన్ని అంత ఎలర్ట్గా అంత సావధానంగా అంత అసంగంగా మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు ఆ వాసనతో ఇన్వాల్వ్ అవ్వకూడదు ఇన్వాల్వ్ అయితే నేనే అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఇన్వాల్వ్ అయిపోయాయి అలా ఇన్వాల్వ్ కాకుండా ఆ మొత్తం ప్రతి సంకల్పము కూడా ఆత్మరూపంగా సత్యం తప్ప ఆ సంకల్పము యొక్క కంటెంట్ ఏదైతే ఉందో అది మిథ్యా ఆ విధంగా దాన్ని తెలుసుకుంటూ మనము ఆత్మసత్యాను బోధను స్వంతం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది నా సంకల్పయతే సంకల్పించడు అంటే ఏమిటి పని కట్టుకుని సంకల్పించడు సంకల్పం దానంతా అది పుట్టినప్పుడు కూడా ఇది నా సంకల్పము అని దానితోటి తాదాత్మ్యాన్ని చెందకుండా సంకల్పానికి కర్తను నేను కాదు సంకల్పం వచ్చింది మంచిదో చెడుదో వాటెవర్ సంకల్ప చెడు మంచి ఇట్సే స్టాండ్ పాయింట్ ఏముంది చెడు మంచి ఏముంది స్టాండ్ పాయింట్ ఇప్పుడు ఇందాక నేను వైకుంఠం మిథ్యా అన్న ఈ మాట ఇంకోతో అంటే అదేదో నేను మహా అపరాధం చేసినట్టుగా ఫీల్ అవుతారు ఏమైంది చెడు మంచి అన్నది స్టాండ్ పాయింట్ని బట్టి ఉంటుంది నా దృష్టిలో అదేమీ అపరాధం కాదని నేను అనుకోవచ్చు ఇంకొకటి అపరాధం అని అనుకోవచ్చు సో ఈ సంకల్పము ఏదైనా కూడా ఎటువంటి సంకల్పం వచ్చినా కూడా ఆ సంకల్పానికి కర్తను నేను కాదు సంకల్పించువాడను నేను కాదు దెర్ ఈజ్ థాట్ ఐఎమ్ నాట్ థింకింగ్ దెర్ ఈజ్ థాట్ అండ్ థాట్స్ని అడ్డుకోవాల్సిన అవసరం కూడా లేదు లెట్ ది థాట్స్ హ్యాపెన్ నేను సాక్షిని దీన్ని న సంకల్పయతే యదా అనేదాన్ని ఆ విధంగా అర్థం సో ఇప్పుడు ఆత్మసత్యానుబోధైన న సంకల్పయతే అన్న చోట మీరు రజ్జు సర్పదృష్టాంతాన్ని కూడా మీరు అప్లై చేయొచ్చు ఎలాగంటే ఇప్పుడు సర్పమంటే మనస్సే మనస్సే సర్పం రజ్జు సర్ప దృష్టాంతంలో సత్యమేది రజ్జు సర్పం ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు యొక్క సంకల్పానికే సర్పం అని పేరు మనస్సు సంకల్పించింది సర్పాన్ని అంతకుమించి వేరే ఏమీ లేదు మానసిక సర్పం తప్ప అసలు సర్పమైన లేనే లేదు అక్కడ సో సర్పణాతో సర్ప అంటే లేలా కదిదాన్ని సర్పం అంటారు లేలా పాకుతో వెళ్ళి దాన్ని ఏమంటారు సర్పము అంటారు మనస్సే సర్పం ఉండే ఎందుకంటే మనస్సు కూడా ఇలా ఇలా పాకుతోంది కదా కాబట్టి మనస్సే సర్పం అక్కడ ఇప్పుడు సర్పము యొక్క అధిష్టానం ఏమిటి రజ్జు వెరాజ్ మనస్సే సర్పమైన సందర్భంలో అధిష్ఠానమేమిటి చైతన్యం ఆత్మచైతన్యం కాబట్టి ఆత్మ ఆత్మచైతన్యమే సత్యము ఆత్మయే రజ్జువు ఆత్మ ఆనందస్వరూపం రంజనాత్ రజ్జు ఆనందస్వరూపము రంజనాత్ రజ్జు ఆత్మయే సత్యము సర్పణాత్ సర్ప మన రంజనాత్ రజ్జు ఆత్మ కాబట్టి ఆ విధంగా కూడా మీరు ఆ రజ్జు సర్ప అప్లై చేసుకోవచ్చు కాబట్టి సంకల్పాన్ని నిరాకరించటమే శత్రు సంకల్పం నిరాకరించు దెర్ ఈజ్ నో శత్రు ఆత్మయే గలదు దుఃఖం నిరాకరించు దెర్ ఈజ్ నో దుఃఖ ఆత్మయే గలదు దెర్ ఇస్ నో సుఖ ఆత్మయ్య గలదు ద్వంద్వములు అనన్నిటినీ కూడా నిరాకరించి కేవలము ఆత్మచైతన్యమునందు మాత్రమే నిష్ఠ కలిగి ఉండుట ఇది రెండు ప్రాసెస్లు నా సంకల్పయతే నిరాకరించుట ఆత్మసత్యానుబోధన ఆత్మస్వరూపమునందు నిష్టను కలిగి ఉండుట ఇట్స్ ఏ కంబైన్డ్ ప్రాసెస్ రెండు కలిసి ఉంటాయి ఇప్పుడు బండి ఎద్దులాగింది బండి ఎద్దులాగినప్పుడు ఎద్దు లాగాక బండి కదిలిందా బండి కదిలింది కాబట్టి ఎద్దు లాగిందా అంటే ఏం చెప్తాం రెండు కలిసి ఉంటాయి ఇట్స్ ఎ కంబైండ్ ప్రాసెస్ అలాగా అలాగంటే అన్యోన్యాశ్రయాల్లో పడకూడదు ఇట్ హ్యాపన్స్ దర్శాల్ వల్లండి ఏదో దృష్టాంతం భాష్యం తేనా సంకల్ప్యాభావతయా నా సంకల్పయతే దాహ్యాభావే పచ్చకాలన్న మీ వాగ్నే ఇప్పుడు మంట పెట్టారండి మంట పెడుతుంటే మండుతో ఉంటుంది మండుతో ఉంటే ఇట్టిని చొప్పుల్లా అట్నించో పల్లా దాంట్లో వేస్తుంటే మండుతూనే ఉంటుంది పొలలు పాత కాగితాలు తీసుకు దాన్ని కాగితాలు వేసారనుకోండి మండుతుంది కాగితాలు అయిపోయి చెత్తది ఏదో ఉంది టైర్ ముక్క ఏదో ఉందో అది వేశారనుకోండి మండుతుంది మండితేనేమో ముక్కు మంట వచ్చేట్లాగా వాసనలు ఇవో లేకపోతే గంధపు చెక్క ఏదో ఉందని తీసుకొచ్చి వేశారనుకోండి మండుతుంది లేకపోతే అగరబెత్తి పెట్టి ఒకటి దాంట్లో పారేశారనుకోండి మండుతుంది మండి ఏదో సుగంధం వస్తుంది ఒకసారి అంత సుగంధం ఈ సుగంధం ఎలాంటిదంటే మొదటి మూడు నిమిషాలు సుగంధం ఆ తర్వాత దుర్గంధం ఇప్పుడు ఈ సెంటు ఉంటుంది ఆ సెంటుని వాడేమో దూదిలో పెట్టిస్తాడు అది చెవిలో పెట్టుకుంటారు ఎంతసేపు ఉంటుంది సుగంధం త్రీ మినిట్స్ ఆ తర్వాత ఏముంటుంది దుర్గంధం ఉంటుంది దుర్గంధం అంటే సెంటు దుర్గంధం సుగంధం మిక్స్ అయ్యి ఏదోలాగా ఉంటుంది అదేవి అనుకూలంగా ఏమి ఉండదు వికారం వస్తుంది కాబట్టి ఎనీవే సో సంకల్ప్యము ఇప్పుడు దహనమే అగ్నే జ్వలనమే అగ్నేయ చాలా గొప్ప దృష్టాంతం భాష్యకారులు చాలా ప్రాక్టికల్గా చెప్తున్నారు థీరీ ఏం కాదు సో మంట పుడుతుంటే ఆ మంటకి మీరు వెయ్యకండి డోంట్ యాడ్ ఎవరో నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏదో ఏదో సమ్ కైండ్ ఆఫ్ కాంట్రవర్షియల్గా ఏదో మొదలు పెడితే నేను అన్నాను లెటర్ లెట్ మీ వీ విల్ టాక్ సమదర్ డే అన్నారు అన్నాను అంటే అయ్యే మీరు ఏదైనా పాఠం మధ్యలో ఉన్నారా అన్న ఆ రకంగా పాఠం మధ్యలోనే పాఠం మధ్యలో లేను అసత్యం చెప్పడం కొంచెం కష్టం అలా లెఫ్ట్ అండ్ రైట్ అసత్యాలు చెప్పుకుంటూ పోతే అలవాటు అయిపోతుంది అలా చెప్పకూడదు ఏదో ఉండాలి అండి పాఠం మధ్యలో లేరు బట్ ఇంకో పనిలో ఉన్నాను పని ఏదో ఒకటి ఉండనే ఉంటుంది కదా ఇంకో పనిలో ఉన్నాను విల్ టాక్ సమదర్ డే ఓకే నో సమదర్ డే దే ఆర్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్ వాట్ ఈస్ దేర్ టు టాక్ ఏదో పని చేయమన్నాం చేయ చేయనని చెప్పాలనుకుంటున్నాడు తెలిసిపోయింది ఐ గార్ట్ ది మెసేజ్ ఓకే ఓవర్ ఇంకా దాంట్లో చర్చించడానికి ఏముంది చర్చించుకుంటూ పోతే ఆ మంట పెరుగుతుంది అహంకారాలు పెరుగుతాయి వాసనలు పెరుగుతాయి చర్చించడానికే ఉంది విల్స్ నథింగ్ టు డిస్కస్ కాదు ఆయన మిస్టేక్ ఏదో చేసి ఉంటారు ఎందుకంటే ఏదో వాసనల ప్రభావం ఉంటుంది ప్రతివాడికి ఆ వాసనలు నాకుంటే నేను అలాగే ఉండేవాడిని ఆ మనస్సులో ఉండే ప్రెషర్ ఉంటుంది ఏదో మాట్లాడతారు ఏదో చేస్తారు అదొక దృశ్యం ఏం కాదు లాభం నష్టం ఏం లాభం లేదు నష్టం లేదు అంత మిథ్య మీరు లాభం అనుకున్నది లాభము కాదు నష్టం అనుకున్నది నష్టము కాదు ఊరికే భ్రమ మన మనం మనం మోసం చేసుకోవడం తప్ప ఇంకేం లేదు ఏముంది మాట్లాడడానికి శుభం okay you have your way god bless you sanction and bless over urga vado maat antadu maataki maata teggulu neetiki naachu teggulu kaabattu vado maat antadu dan meed manova maat antadu nuvalla anukunnav nen alla anukoledu nen anukunnaanu nu anukunnav nu anukunnav nen anukunna idi ilaaga appudu kuda alla anukunnav ledhu nu varabaddavu nen appudu asalu alla anko neledu కూర్చున్నాడు బూర్లు పెట్టలేదు అమ్మవారిస్తున్నాడు అంచెలు పెట్టలేదు అలా కంప్లైంట్స్ ఏవో ఉంటాయి అలాంటి కంప్లైంట్ ఎవరో చేస్తుంటే వెళ్ళారు లేరు కాబట్టి మంటలో మీరు కట్టెలు వేయడమే పొరపాటు కట్టెలు వేస్తుంటే మండుతూ సాయంకాలం దాకా కట్టెలు వేసారనుకోండి మండుతూ ఉంటుంది ఈ ఈ హోలీ మంట పెడతారు రోడ్డు మంచిలో చుట్టూ చేరేవో కట్టెలు వేస్తూ ఉంటారు వేస్తుంటే పండుతూ ఉంటుంది వీళ్ళకి విసికెత్తుంది ఇంక టిఫిన్ తినే టైం అవుతుంది దాన్ని వదిలిపెట్టి లేచక్కపోతారు అది ఏమవుతుంది ఆరిపోయి బూడిది మిగులు అలాగే మనస్సుకి కూడా మీరు ఆ ఇంధనాన్ని సప్లై చేయొద్దు సంకల్ప్య అభావతయా సంకల్ప్యాలు వస్తూ ఉంటాయి డ్రాప్ చేసేయండి డోంట్ యాడ్ టు ది మైండ్ డ్రాప్ చేసేస్తే అమనీభావంలోకి వెళ్ళిపోతారు అమనీభావం అంటే ఆత్మసత్యత్వమే కాబట్టి దీన్ని చక్కటి శ్లోకంగా చెప్పాడు భద్రిత శ్రీకారుణ్ణనుకుంటా సో నేతి నేతీతి నేతీతి నువ్వు నిషేధించుకుంటూ పోతి లాభం నా నష్టం నా శత్రువు నా మిత్రుడు నా సుఖం నా దుఃఖం నా నావాడు నా పరాయి నా స్వర్గం నా నరకం నా నిషేధించుకుంటూ పో ఇంకా నిషేధించడానికి ఏమీ లేదండి అప్పుడు ఏది మిగులుతుందో అదే ఆత్మ అదే పరమ పదము దాన్ని నిరాకరించడము దాన్ని నిషేధించటము సంభవం కాదు నిరాకర్తం తదస్మి అన్ని డ్రా నేను చెప్పిన సెవెన్ను మీరు డ్రాప్ చేసేస్తే అంటే ఇంకా సర్వ నిరాకరణం అయిపోయింది శబ్దం లేదు రసం లేదు రూపం లేదు అని సర్వాన్ని నిరాకరించేస్తే దీన్ని మెడిటేషన్స్ ఉన్నాయి ఎలాగ మెడిటేషన్ అంటే నేను పుట్టు గ్రుడ్డిని నేను సపోజ్ పుట్టడం పుట్టడం గ్రుడ్డివాడిగా అని మెడిటేషన్ చేస్తే మొత్తం రూప ప్రపంచమంతా జరిగింది బిగ్ థింగ్ ఇట్ ఈజ్ అయితే చిత్రం ఏంటంటే రూప ప్రపంచం అంతా ఇప్పుడు కన్ను కన్ను తెరిచారు కన్ను తెరిస్తే రూప ప్రపంచమంతా చైతన్యంలోనే కన్ను మూసారు కన్ను మూస్తే ఇప్పుడు కన్ను తెరిచినప్పుడు ఈ రూప వరద దాని కింద ఆత్మసత్యం కప్పుబడిపోతుంది కన్ను మూసారు కళ్ళు మూస్తే ఈ రూప ప్రపంచాన్ని అంతని కూడా ఇన్ వన్ స్ట్రోక్ మీరు నిషేధించి పారేశారు నా నా ఇతి నా ఇటీ చేయడం పెద్ద పనేం కాదు కళ్ళు మూసేస్తే నేతి అయిపోయిందంటే మూసినప్పుడు అప్పుడు స్వరూపం ముందు ఫోకస్లోకి వస్తుంది అప్పుడు నేను ఫోకస్లోకి వస్తుంది కాబట్టి నిషేధం ద్వారా సంకల్పాలన్నింటినీ కూడా నిషేధించమన్నారు సంకల్పమే లేకుండా ఉండమని అభ్యాసం చేయమని చెప్పేసి సలహా ఇక్కడ శంకర్లు అదే కదా సో మంటల్లో నిప్పు కట్టెలు వేయడం మానసిస్తే. అప్పుడు వీడు అమనస్తత్వాన్ని పొందుతాడు అమనస్క అమనీభావాన్ని పొందుతాడు యదాస్మిన్ కాలే తదా తస్మిన్ కాలే అమనస్తాం అమనీ భావం యాతి అమనీభావాన్ని పొందుతాడు అంటే మీరు అనొచ్చు ఓకే మనస్సు యొక్క సంకల్పాలన్నీ బంద్ అయిపోయాయి దీనివల్ల ఏమిటి ఒరిగింది ఏమిటి లాభం వచ్చింది అంటే పంచదీశీకారుడు అని అంటాడు నిరస్త సర్వ సంకల్ప యా శిలావద్ స్థితి సంకల్పములు లేవండి ఇది అభ్యాసం చేయాలండి సర్వసంకల్పాలని విడిచిపెట్టేసి శిలావత్ అంటే ఒక రాతి విగ్రహంలో కూర్చోవాలి సంకల్పాలన్నింటినీ విడిచిపెట్టే మధ్యలో సంకల్పం వచ్చిందనుకోండి దాన్ని అలా వాచ్ చేస్తే పోతుంది అది సంకల్పం రాదు పోతో కనపడుతుంది మీకు వస్తూ కనపడదు పోతో కనపడుతుంది ఇప్పుడు సంకల్పం వచ్చింది మీరు ధ్యానంలో కూర్చున్నారు సంకల్పం వచ్చిందా పోయిందా వచ్చిందంటే అది మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు వస్తోందా పోతుందా సంకల్పం వచ్చింది వస్తుందా పోతుందా పోతోందండి అది సాగనం పెస్తే పోయిందంటే మీరు పట్టుకుంటే ఆగిపోతుంది తప్ప సాగనం పెస్తే పోతుంది ఇప్పుడు గ్యాస్ వస్తుంది మురితి గుంట నుంచి అడుగు నుంచి గ్యాస్ వస్తుంది అది వస్తుందా పోతుందండి పోతుంది ఈ వాసనలు అవి పోతున్నాయి వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు ఎక్కడి నుంచి రావట్లేదు పోతులే కాబట్టి వాటిని పోనివ్వకుండా పట్టుకుంటే తప్పు తప్ప పోనివ్వండి మీరు శిలావత ఉండండి అలా ఉంటే ఇప్పుడు నిద్రపోకూడదు ధ్యానం చేస్తానని చెప్పేసి నిద్రపోతే అది ఆత్మసత్యానుబోధావదు జాగ్రత్తగా ఉండాలి అంటే సావధానంగా ఉండాలి జాగ్రత్ నిద్రా వినిర్ముక్త జాగ్రత్త అంటే ఎలర్ట్గా ఉంటారు సావధానులే ఉంటారు సర్వసంకల్పాలని వీధులు పెట్టేస్తారు నిద్ర అలాగనే నిద్రపోతా కొంతమంది మాల ఒళ్ళో వేసుకుని నిద్రపోతారు నూట ఇప్పుడు వెయ్యి జపం చేయాలని అనుకుంటాడు వెయ్యి జపం చేయాలంటే నూట పూసల మాల ఒకట తీసుకోవడం తీసుకుని పది పొలలు పెట్టుకోవడం ఇక్కడ గాయత్రి జప మూల ఈ పొల్లలు అలా ఉంటాయి మాల ఒళ్ళో ఉంటుంది నిద్రపోతూ ఉంటాను మాల ఒళ్ళో వేసుకుని నిద్ర కూడా ఉంటాను